సంకీర్తన సంఖ్య ఆరు ఏకతన ఉన్నవాడు ఇది ఓ వీడే చేకుని మొక్కరో మీరు చేతులెత్తీపుడు మంచి మంచి పన్నీట మజ్జనము అవధరించి పంచమహావాద్యాలతో పరమాత్ముడు అంచెల కప్పురకాపు అంగముల మెత్తుకొని కొంచక నిలుచున్నాడు గోణాముతోడను తట్టు పుణుగా మీద దట్టముగా నించుకుని తెట్టెలై వేదనాదాల దేవదేవుడూ గుట్టుతోడ సుమ్ములెల్లా కుచ్చి కుచ్చి కట్టుకుని వెట్టదీర సురట్లా విసరించుకుంటాను తనిసి అలమేల్మంగా తాళిగా గట్టుకుని వెనుకుని ఇదెవో శ్రీ వెంకటేశుడు మునుకుని ఆరగించే మూడు లోకములు మెచ్చ చనవరి సతులతో సరసమాడుతాను